ఇందులో నేవ్వడను ఎంచి నిన్ను పొగడగా కందువ ఇంతింతనీ కానరాదు మహిమా ఏచినీ రోమరంధ్రాలను ఇటువంటి బ్రహ్మాండ కోట్లు కాచినట్లున్నవి నీ కాయమునందు పూచిన నీ బొడ్డు తమ్మి పుట్టి బ్రహ్మలెందరో చేచేత రుద్రులెందరో చెప్పరాదు మహిమ నారు పోసినట్లాను నానాదేవ దేవకోట్లు కారు కమ్మీనిదే నీ సంకల్పమునందు ఈ రీతి మునులెందరో సులెన్నో చేరిన జీవులెందరో చెప్పరాదు మహిమా అనలులు చంద్రులు ఆదిత్య కోట్లు జనింపుచున్నవి నీ జలజాక్షులా ఎనయ్య శ్రీ వెంకటేశ ఇన్నిటా నీ దాసుడను చెనక నలవి కాదు చెప్పరాదు మహిమా